పరిశుద్ధు మహోన్నత పునరుద్ధాన గ్రహించుటిన ఈ యొక్క దినమును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు చెందిస్తుంది పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్యము ద్వారా చరిత్ర ఎంతగానో మిమ్మల్ని సృష్టించిగా జీవించలాగన అదేవిధంగా చంద్రబాబు వాక్యాన్ని మా హృదయంలో నిలబెట్టుకున్న వాళ్ళ మీరు మాతో మాట్లాడమని సహాయం ఇచ్చేయమని వేడుకుంటున్నాం ఎవరైతే ఇంకా టీమ్లైతే రాలేకపోయింటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఏమేమి అంశాలని మిమ్మల్ని ప్రార్థించబోతున్నాము మా మనవి ఆలోచించండి సహాయం ఇచ్చే మనకి మాత్రం కూడా మీరు పరిస్థితి రామో మనం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము చంద్ర ఆమె స్వర్గ లేశు శీఘ్ర ఆశు నేల ఆ ఫే యూ నేల జరుశ సం షూ కేసార్ జో జీతే విశ్వాస విశ్వాసరే ఉ స్వర్గ లేశు ఫిర్ మే జగ తయార మేరే జా జ ప్రియ ల మిల్యర్మో ప్రియూ లయో ఆత్మాకర ఆత్మా యేషు ఫి ఆ రో స్వర్గ లేశు శీఘ్ర ఆ ర ప్రతిజ్ఞా పూరా సబ్ యశు ఆయిగా దిశ జరుజ్ఞా పూరా సబ్ యశు ఆయిగా దిశ జరు అద్భుత ప్రేమీ యేషు కోత ప్రేమీ యేషు కో ललकार से आते हुए हम सब मिलेंगे आनंदित होंगे प्रभु को हम पाएंगे हम सब मिलेंगे आनंदित होंगे प्रभु को हम पाएंगे यशु फिर से आ रहा है अपने लोगों को स्वर्ग ले जाने यशु शीघ्र आ रहा है बादल की सवारी करके ये आएगा अचानक जरूर बादल की सवारी करके यशु आएगा अचानक जरूर प्यारे प्रभु येसु को महिमा में आते हुए प्यारे प्रभु ये को महिमा में आते हुए हम सब देखेंगे बादल जाएंगे प्रभु के साथ रहेंगे हम सब देखेंगे बादल जाएंगे प्रभु के साथ रहेंगे ये फिर से आ रहा है విజయ్ ప్లీజ్ దిశ నాలుగు కేవలం నీరు మాత్రమే మోరి తన బాగా తిరుమల మైస్ వార్త ఇరవై రెండో అధ్యాయం నాలుగవ చిన్న నుంచి అందరికి తెలిసిన నేను చదువుతాను కాగా అతడు ఇదిగా నా విందు చుట్టూపరుచిన్నాను ఎద్దులను రవ్వలను వరించబడిన అంతా పెళ్లికి రండని పిలిగోడిన వారితో చెట్టుగా ఊర దాసులను పంపాడు కాదీ వారి లక్ష్యము చేయకమునకు పులిమునకు మరియు ఒకడు తన వర్తకమునకును ఉండి తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిడి కాబట్టి రాజకోపము కూపడి తన దండకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించాను అతడు అతడు వెళ్లి విందుక రా కనబడిన వారిని అందరు వెళ్లి విందుకు పిల్లడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పూజ గనుక వెనుక వచ్చిన వారితో పెళ్లి చాలా నిండాను ఆ పెళ్లి చాలా నిండా రాజు కూర్చున్న వారిని వచ్చి అక్కడ పెళ్లి వస్త్రులని చూసి నిహితుడా పెళ్లి వస్త్రెలాగ వచ్చి అని అడుగు వాడు మౌమను రాజు కాళ్ళు చేతులు కట్టి కాళ్ళు చేతులు కట్టి వెనుపట విలుపటి చీకటిలోనికి త్రేసి వేయడు అక్కడ ఓపును పండ్లు పురుపుతాయుడునని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకలు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను ఇది చదివితేనే మొత్తం అర్థమైపోతుంది అయితే ఇక్కడ నిజంగా ఎవరిని పిలిచాడు ఎవరు ఏర్పరచబడిన వారు ఎవరు దేవుని ధృవీకరించారు అనే విషయాలు మనం ఈరోజు గమనిస్తాం పిల్లి ఎందుకు రెండుని పిలువబడిన వారితో చెప్పగానే వేరే దాఖలోని పంప పంపాను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన తన పిల్లమునకు మరి ఒకడు తన వర్తక మునసు వెళ్లి దేవుడు పెళ్లి ముందుకి ఆహ్వానించినప్పుడు మనము ఒక దినమున ఆ పెళ్లిమెంట్లో కోడుకున్న కోడుకునవలసిన వారమే అయితే ఆ పెళ్లిమెండుకు వెళ్లాలనుకున్నప్పుడు సిద్ధపడి దేవుడు ఏ సమయమునో ఎవరిని పిలుస్తాడు ఎప్పుడు పిలుస్తాడో ఆయన రాకడమా మన పోవడమా ఏదో జరుగుతుంది కాబట్టి దానికన్నా ముందే రాకడకన్నా ముందే జరుగుతుంది కాబట్టి మనము అయితే ఇక్కడ కులమునొక్కను మరి ఒకడు తన వర్తక మునొక్కను మీరు చూడండి వాళ్ళ జాబ్ నువచ్చు వర్క్ ఏదైనా కావచ్చు ఇక్కడ అనేకులు తమ బిజీ షెడ్యూల్ వలన ఆ రాత్రి గురించి ఆలోచన లేదు లేదంటే నరకముందు భయమే లేదు కరోనా ఉండాల ఇంత కూడా దాన్ని లక్ష్యం చేసే విధంగా కూడా లేదు దేవుడు ఇన్ని కృతజ్ఞతలు ఇస్తున్నాడు నేను ఎంత అదృష్టవంతుని నా కళ్ళ ముందు ఈ జనరేషన్ నేను కూడా ఉండడము నేను పుట్టి ఉండడము ఎన్ని కృతక స్త్రీలు బైబిల్ చెప్పినాయి చెప్పిన విధంగా నాకంట ముందు జరుగుతున్నాయి నేను కదా లక్ష్యం చేయాలి నేను కదా పర్లోకి పట్టణానికి వారుస్తుంది ఆ పెళ్లి ముందుకు వెళ్లవలసిన నేనే కదా కానీ మర్చిపోయిన దశలు లేటి క్రైస్తవుడు నామకారు భక్తి గల జీవితం గలవారు ఈ విధంగా ఉంటున్నారు తమ సొంత వర్క్ ఇంకా ఆలస్యం అవుతుంది దేవుడు రాక ఇప్పుడు ఎక్కడొస్తుంది ఇంకా చాలా టైం పడుతుంది కానీ మన డెస్టినీ ఏంటి ఆ పెద్ద విందులో మనం ఉండాలనేది మన డెస్టినీ అక్కడ ఎవరుంటారు మనల్ని వివాహం చేసుకునే మనకు అరీస్తుంది ఆయనకు మనం వివాహం ఆయన మనల్ని వివాహం చేసుకునే విధంగా మనం అన్ని విషయాలలో సిద్ధపడి ఉండాలి చూడండి మనకు అందరికి తెలిసిన మాటలు ఇవన్నీ ఎవరు ఆయన వివాహం వివాహం చేసుకోవాలంటే ఒక కుంటివి అమ్మాయినో లేకపోతే గుడ్డే అమ్మాయినో అంత ఈజీగా చేసుకోలేదు లేదా దేవుడు చూసేది మాత్రం మనం కుంటి గుడ్డిగా ఉంటే మనము విసర్జిస్తాము లేదండి మాకు చెట్టు చెప్తాము కానీ ఏసుకృష్ణ హృదయాలు చూసేవాడు మనం ఎన్నో పాపభరితమైన జీవితాలను జీవిస్తూ ఉన్నప్పుడు కుంటి దేశంలో గుడ్డి ఉన్నప్పుడు మనల్ని ప్రేమించాడు నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు ఆయన ప్రేమ చాలా ఒక స్త్రీ ఒక కన్న ఒక స్త్రీ తప్పుడు పనులు చేతుడిని పనులు చేస్తే ఒక తండ్రి తన తండ్రి ఏ విధంగా దాచి పెట్టుకొని హృదయంలో పెట్టుకొని తన కూతురుని ఎంతగానో గుండెల్లో పెట్టుకొని లేదని మంచిది అని చెప్తాడు అటువంటి ప్రేమ మన మన వెళ్లి పాపాలు ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ అయితే చచ్చినవారు సకినవారు ఆ దాసులను పట్టుకుని అవమానపడికి చంపిరి చూడండి దేవుడు ఎందుకు తెలుసుకుంటే ఆ లక్ష్యం నిర్లక్ష్యమే కాదు అక్కడ క్రీస్తుని గురించిన మాటలను చెప్పినందుకు పిలుస్తున్నందుకు మనస్డు ఇక్కడ శ్రమలుంటాయి ఏ ఆ దాసులను పట్టుకునే అవమాన పరిచి చంపిరి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి ఆ నరహంసతులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టారు చాలా క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఏసుక్రీస్తు ప్రేమ స్వరూపి కరోనాభై జాలిగల దేవుడు ఆయన దేవుడైనప్పుడు అన్ని మంచి గుణాలే ఉండాలి అంటే వాళ్ళ కొలతలు ఏంటంటే ప్రేమిస్తే మంచివాడు శిక్షించినప్పుడు చెడ్డవాణిగా దేవుణ్ణి ఊహించుకునే క్రైస్తవులు కూడా ఉన్నారు అమ్మో అని చాలా మంది ఏంటంటే నేను ఒకసారి ఒక చిన్న మీటింగ్ లో ఒక పాస్టర్ గారు నేను పిలిచారు పిలిచినప్పుడు నేను అడిగాను అక్కడ కొద్ది ఉన్నారు ఒక ఏడు మంది ఎనిమిది మంది ఉన్నారు ఉన్నప్పుడు పిల్లలు చెప్పండి అమ్మాప్రభు చనిపోయి రక్తం కారు చనిపోయాడు అని తలంచుకొని ఆయన ప్రేమకు ముగ్గున ఎంతమంది జీవుని నమ్ముకుంటున్నారు అది ఒకటి చెప్పండి రెండోది వచ్చేసి నరకముందని భయానికి ఎంతమంది నమ్ముకుంటున్నారు నిజమే చెప్పాలి ఒక్కరోజు మాత్రం నిజం చెప్పండి అన్నాను అన్నప్పుడు వాళ్ళకి అందరూ నరకముందని భయానికి నమ్ముకుంటున్నాను అని చేసిన చెప్తారు నిజమే నెంబర్ క్రైస్తవ్యం నరకానికి భయపడుతుంది కానీ క్రీస్తు ప్రేమను ధరించుకొని ఆయన వైపు తిరగడం లేదామో నేను నరకానికి వెళ్తున్నాము నేను ఖచ్చితంగా దీవుల్లో ఉండాలి అది కూడా అవసరమే అన్నిటికన్నా అవసరమైనది ఏంటని అంటే ప్రేమ ప్రేమ కలిగి ఉండాలి ఆ ప్రేమ లేనప్పుడు ఏం జరుగుతుందంటే వారి జీవితం అంతా చీకటిమయం ఉంటది అయితే ఇక్కడ ఏమంటున్నాడు కాబట్టి రాజు పూపు పడి తన దండ పంపి ఆనరహంతతులను సంహరించి వారి పట్టణము తగిలి పెట్టించను చూడని గ్రహిస్తే మనము ఒక్కసారి మన పూర్వంకి వెళ్ళిపోతే మన పూర్వంకి వెళ్ళిపోతే మన గతకాల జీవితాన్ని చిన్న బాల్యం నుంచి ఒక్కసారి గమనిస్తే నువ్వు అనుకున్నవన్నీ ఏదో జరగలేదు కానీ ను అనుకునివన్నీ లైఫ్ లో జరిగింటాయి నువ్వు అనుకునేవన్నీ ఖచ్చితంగా జరిగి ఉంటాయి ఎందుకంటే నీ యొక్క జీవితంలో నీ యొక్క జీవితంలో నువ్వు చేసిన ఆ యొక్క పాపకు నీచప్పు బండ్లు ఏవైతే ఉండొచ్చో వాటిని అన్నిటినీ ఒక్కసారి దేవుడు గాని కోపడితే నీ జీవితం ఎట్లా ఉంటుందంటే సంహరించి వారి పట్టణము నేను చూడండి అటువంటి జీవితంలో కూడా మనకు విడుదల ఇచ్చాడు అటువంటి పాత జీవితంలో కూడా విడుదల ఇచ్చాడు కానీ ఈ రోజు గ్రహించాల్సింది ఏంటంటే నువ్వు అనుకుంటే ఆ స్టడీస్ వెళ్ళలేదు నువ్వు అనుకుంటే ఎవరిన దశలోకి రాలేదు నువ్వు అనుకుంటే పతంగాలు చేయట్లేదు మీరు అనుకున్నందుకు ఈ స్థితిలో మీరు లేరు కేవలము ఆయన ప్రేమించాడు కేవలము ఆయన కృప చూపించాడు అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందుకే దేవుడు కోపపడతాడు ఈసారి ఒకప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే జల ప్రాలో వచ్చాడు ఈసారి అగ్నితో రాబోతున్నాడు ఏం చేస్తాడో తెలుసా నువ్వు ఒకవేళ ఆ దృష్టికి సంబంధిమీ నేను ఆయన ప్రేమను గ్రహించలేదు నేను వేషధారిగానే ఉండు ఉంటాను నేను ఇదే జీవిస్తాను నాకు మార్పు ఈ ఈ మార్పు చాలు అని కోరుకుంటే ఆయన బాధపడుతుంది నేను చెప్పే మాట కొంతమందికి డైజెస్ట్ కాకపోవచ్చు కానీ ఆయన ఎంతకాలం సహించలేడు శిష్యులనే అంటాడు ఎంత కాలం అని మిమ్మల్ని సహించాలండి ఒకరోజు ఏం చేస్తాడు కనుక మనల్ని తన మన మెడ మీద తన కాలేసి తొక్కేస్తాడు గుర్తుపెట్టుకోండి దేవుడిని ప్రేమస్వరూపి అంటున్నారు కదా వాళ్ళకి చెప్తుందండి నిజమే ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి అంత స్వయంకరమైన త్యాగం అది వర్ణించలేని అంత గొప్ప త్యాగం కానీ నీవు చేసే క్రియలు కూడా మళ్ళా ఆయన బాగా కాబట్టి ఆయన ఏం చేస్తాడు అనంటే నీ మెడ మీద తొక్కేస్తాడు ఇంతకాలంలో నేను వేష నిన్న క్షమిస్తానమ్మా ఒకవేళ క్షమించే టైం వస్తే నేను క్షమిస్తాను ఒప్పుకుంటే కానీ ఈ యొక్క వేషధారని మాత్రం క్షమించలేను అయితే అప్పుడు అక్కడ పెండ్ హిందు సిద్ధంగా ఉన్నారు కానీ పిలువబడిన పాత్రలు కారు క్లియర్ గా తిప్పిపడింది ఎంతో మందిని పిలుస్తామంటే వాళ్ళు పాత్రలు గారు నిర్లక్ష్యం చేశారు మొదటి ప్రేమ కోల్పోయారు కానీ ఆ రాజ్యం మార్గం మీరు పోయి మీకు కనబడి వారిని పిలుడని తన దాసులతో చెప్పాను చూడండి రాజమార్గములకు పోయి అంటే రాజమార్గం నాకు ఏంటి ఏంటి అసలు నా రాజ మార్గం అనంటే క్రైస్తవ మార్గం అది క్రైస్తవుడు ఒక విశ్వాసి ఒక సంఘానివి చూడండి మీ దగ్గరికి మన దగ్గరికి వచ్చేవి ఏంటి వాడిని పిలువుడు అని తన దాసులతో చెప్పాను ఎందుకు మనం క్రైస్తవులుగా ఉంటున్నాం ఒక సంఘంలో ఉంటున్నాం ఒక విశ్వాసులుగా ఉంటున్నాం ఒక బత్తిపరులుగా ఉంటున్నాం ఒకరికి చెప్పేవారుగా ఉంటున్నాం మనల్ని పిలువమంటున్నాడు దేవుడు అయితే ఆ దాతలు రాజామార్గం లేకపోతే చెడ్డవారిలోని మంచి వారిలోని తమ కనబడి వారిని అందరినీ గనుక ఎందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి చాలా నిండెను చూడండి మనల్ని పిలుస్తాడు ఖచ్చితంగా పిలిచినప్పుడు మనం కూడా అక్కడికి వెళ్తాము అక్కడ జడ్జిమెంట్ ఉంటుంది ఆ జడ్జిమెంట్ ఉన్నప్పుడు దాంట్లో ఎవరెవరిని తెలిసారంటే మంచివారిని చెడ్డవారిని భక్తులను భక్తిహీనులను మెల్లి చేసేవారిని చెడు చేసేవారిని రెండు న్యాయము అన్యాయము కలగలిసి ఉన్నారు రాజు కూర్చున్న చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకుని అతని చూసి చూడండి ఆ మంత్రి అందరు కలిసి ఉన్నారు ఒక కుటుంబం ఏ విధంగా ఉంటుందో ఒక సంఘం ఏ విధంగా ఉంటుందో ఆయన అందరూ కలిసే ఉన్నారు వారిని అందరినీ తీసుకుని వచ్చాడు కానీ ఒకరిని చూశాడు పెండింగ్ ధరించుకొని ఒక నిత్యుసి స్నేహితుడు దేవుడు అతన్ని అప్పుడు వరకు అతనికి తెలియదు ఈ దేవుడు అతన్ని స్నేహితుడుగా భావించాడని తనను ప్రేమించాడని ఒక స్నేహితుడు ఏ విధంగా ఉంటాడంటే ఒక విశ్వాసి నిజమైన విశ్వాసితోనే సహాయం స్నేహం చేస్తాడు ఒక అవిశ్వాసి ఎప్పుడైతే భక్తిహీనతలో ఉంటాడో వారు కచ్చితంగా అవిశ్వాసులతో సహా సావాసం చేస్తాడు స్నేహం చేస్తాడు కాబట్టి రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకోనని ఒక నితా పెళ్లి వస్త్రముట ఇక్కడ తిన వచ్చితే అని అడుగదా వాడు మౌనియాయి ఉండను అక్కడ ఆన్సర్ అతనికి అతను ధరించుకున్న వస్త్రం అంటే మురికి బట్టలు మట పుట్టిన కంపు ఆ బట్టలు మరకలు పట్టినవి చీడిపోయినవి తన జీవితంలో ఎన్నో అంటే దానికి ఉదాహరణ ఉదాహరణ కాదు ఒకటే మాట ఏంటనంటే ప్రసక్తం లేదు పరిశుద్ధత లేదు అమిత్రత లేదు భక్తి లేదు అటువంటి ఒకరు వచ్చి అక్కడ ఆపట్టణంలో ఆయన యొక్క కూర్చున్నారు అది ఆయన చూశాడు అది ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారేమో నేనే కావచ్చు మనలే కావచ్చు పరీక్షించుకున్నా ఎందుకంటే రాకడ సమీపంగా ఉన్నది ఈ బోధనలో జరగాలి మనకి రాకడపొడ్డల ద్వారా గుంపులో ఉండాలి అదే నేను మొన్న కూడా కొద్దిగా చెప్పేది కానీ ఎటో తీసుకొని వెళ్ళిపోయాను బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యతలు వీళ్ళిద్దరు ఎవరు అని అంటే పది మందిని మనం వేరువేరుగా దేవ తీస్తాం కానీ వాళ్ళందరూ ఒకటే గ్రూప్ ఒక దగ్గర పడుకున్నారు ఒక నైట్లోనే ఉన్నారు ఒక దగ్గర వచ్చారు నాలుగు దగ్గర ఉండే ఒకటే అయితే వాళ్ళు అంటున్నారు ఆయన ఒకే సమయం అయింది ఇటుగా నాకు నూనె ఇవ్వాలి అని మారితాడు అస్తుంది ఎంత బుద్ధిహీనతను నేనున్నాను నేను మా భార్యను అడిగినట్టే నీ నూనె కొద్దిగా ఇవ్వాలి అని లేదా మా తండ్రిని అడిగినట్టే మా తల్లిని అడిగినట్టే అది అది ఇవ్వలేరు కదా ఎవరి కలత వాళ్ళకే ఉంటుంది కదా అది కలుపుకునేది కాదు కదా అది మీ హృదయంలో కుట్ర వస్తుంది మీ హృదయంలో ఆ దేవుని మీద ఆట అది మాత్రమే కదా మీకున్న ఆ యొక్క ప్రముఖ పట్టణాలకి చేరిసే ముఖ్యమైన ఆ రోజు కోల్పోయారు అది దేవునికి ముందే తెలుసు వీళ్ళ ఐదు మంది వస్తారు వీళ్ళు ఐదు మంది కుటుంబం కూడా అంతే ఎవరు వస్తే రాలేని పరిస్థితి అందుకే దాన్ని ఇంకొక అది విశాల మార్గం కానే కాదు ఇక్కడికి వచ్చే ప్రయాసం కష్టం ఇబ్బంది మీకు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అవమానాలు నీళ్ళు కన్నీరు కష్టం ఒక కులి కుడినట్టే చైతన్యంలో నిజముగా ఎంటర్ అయితే మాత్రం నీ జీవితం బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ శరీర సంబంధం లేదా అడిగితే అయితే సాధించొస్తుండే ఆ విధంగా కలుస్తుందో నేను కొలుస్తూ కలుస్తూ చూడు కొనంటే మనకు తాడలివ్వాలినివ్వాలి ఆరోగ్యం ఇవ్వాలి అది కదా మన క్రీస్తు అని శరీర సంబంధమైన భోగాన్ని బోధించు కానీ నిజానికి దేవుడు ఆ విధంగా లేదండి నీ డబ్బుతో పరలోకంలో పెట్టినప్పుడు కొనలేవు కట్టలేదు నీకొ ఒక ఇల్లు కట్టడానికి వెళ్ళు శ్రమలు కానీ నీ కోసం తిప్పినప్పుడు దూషించినప్పుడు నీకు చెడ్డ భయంకరమైన మాటలన్నీ అన్నప్పుడు ఆయన నీ కోసం ప్రత్యేకంగా ప్రలోక పట్టాలన్నీ దాన్ని పోగొట్టుకుంటావు పరలోకం అంటే ఒక పేపర్ తీసుకుని ఒక డైగ్రామ్ లాగే ఇది పరలోకం కాదు అక్కడ జీవితం అదే నిత్యమైన జీవితం రెండు జీవితాలు ఉన్నాయి నిత్యం ఒక రోజు ఒక సమయం వస్తుంది ఒకవేళ నరకానికి కానీ ఎవరైనా వెళితే అప్పుడు ఏమనుకుంటారు దేవుడు ఒకవేళ ఒక మాట అడిగితే ఎందుకన్నా నరకానికి వస్తే కారణం తెలుసా అంటే మొదట ఏం చేస్తామో తెలుసా ప్రభువా నాకు అవకాశం ఇవి ఒక్కసారి నా శరీరాన్ని మళ్ళీ చంపేస్తా అంటారు అటువంటి శరీరాన్ని ధరించుకున్నాం ఆ శరీరం వల్లనే మనం ఆ నడకానికి వెళ్ళగలుగుతాం కాబట్టి అందరూ అంటారు ప్రాణం పోయింది ప్రాణం పోయింది అని అంటారు కాదు మనం శరీరాన్ని వదిలిపెట్టి ప్రాణంతో జీవనం చేస్తాం ప్రాణం పోదు ప్రాణంతో మనం ఎల్లప్పుడూ ఉంటాం ఆ యొక్క నిత్య నాశనానిక ఆ ఆ జీవానిక మనం ఇక్కడ డిసైడ్ చేసుకునే వారంగా ఉంటాం కాబట్టి ఆ బుద్ధులేని కన్యాకల దర్శనం మనలోనే వాళ్ళకు తెలియదు అసలు పది మంది వేరు పది మందిని పోతాను కానీ వాళ్ళని ఎవరు ఎక్కడ వెళ్ళిపోతారు ఎవరు ఆయన వరకానికి కొనుక్కోబడతారు ఎవరి జీవితం విచ్ఛిన్నం అయిపోతుంది అది ఇంత బ్రతకు బ్రతికి ఆ కటికట్టి పోయి చీకటిలో కంపు వాసనలో ఆ యొక్క భయంకరమైన వేతన స్థలంలో అరకుల కేతల మధ్యలో నేను ఉండగలను ఎక్కడైతే నిలబడడానికి నాకు ఒక ప్లేస్ ఉంది కూర్చోడానికి ఒక ప్లేస్ ఉంది ధరించుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి అక్కడ అవన్నీ ఉండవు అనాలోచితలైతే పోతుంది ఈరోజు సమస్య బుద్ధి లేని ఖన్యతలు కాబట్టి ఆలోచించలేకపోతుంది అవిశ్వాసతో కాబట్టి చేస్తుంది సంఘం లోకాన్ని బాగా అనువయించుకుంటుంది సంఘం లోక క్రియలు మాత్రం బలంగా కనిపిస్తాయి సంఘంలో సంఘంలో కూర్చుంటే ఒకటైన మాటలు ఏం మాట ప్రసంగం జరుగుతా ఉంటే మీ వాడు ఎక్కడ జరుగుతున్నాడు మీరు ఎన్ని ఎంటరెన్స్ వస్తున్నాయి మీరు ఎంత శాలరీ సంపాదిస్తున్నారు మీకు ఎన్ని కిలో బంగారం ఉంది అందంలో చర్చలు ఇదే బయటకొస్తున్న వాళ్ళు లేదా నిద్రైనా పోవాలి సంఘం క్రైస్తవ్య జీవితం విలువలకు కూడినవి కాబట్టి దయచేసి వృద్ధి గల కళకాలలో జాబితాలో మనం ఉండాలి అంతటా రాజు విని కాళ్ళు కాళ్ళు చేతులు కట్టి వెనుకటి చీకటిలోనికి తులసి వేయడం అక్కడ ఏడుపులో పనులు కొడుకు చివరిగా చూద్దాము ఉదటిపురానికి ఆర అధ్యాయం ఎవరా రాజు పట్టణానికి వెళ్ళలేరు ఎవరా పర్లేకాలను ఆ పొందుకోలేరు ఒకసారి చూద్దాం ఆరోగ్య అధ్యాయము తొమ్మిది నుంచి కలకనం అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు తానేర మెత్తపెకడి దారిలో విగ్రహుడు ఆరోధ్యులైన వ్యభిచారులైన ఆరంగిక వారైన సంయోగులైన దోచకులైన దోచకులు వారను అవునను దేవుని రాజ్యం వారసులు తానే తానేరారు పిలవడిన వారు ఈ జాతంలో మనం ఉండకూడదు మీలో కొంత రతివారే ఉంటుంది కానీ సొవైనా ఏ చూపిస్తున్నామో మనం మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి ప్రసిద్ధపెడబడిన వారు నీటి మంత్రులుగా తీర్చబడి ఈ యొక్క వాగ్దానం ఈ యొక్క వాక్యము మన జీవితంలో నెరవేర పదకొండవం అప్పుడు మాత్రమే ఈ పైన మనం విస్తర్జించి అక్కడ పట్టడానికి క్షీరమలుగుతాం ఆయన కడగాల మనల్ని ఆయన కడుగుతే అసలు ఇంకా మరణ దంతకి ఆ మర ఆ మరక అనేది రాదు అయితే ఇక్కడ తొమ్మిదవ వచ్చిన అన్యాయస్థులు దేవుని రాజ్యం అని కూడా ఆరోపణలు కలెరడానికి పెళ్లిగా మిగిలిగా కోత కోడి జారులైన విగ్రహారాధికులైన వ్యధికారులైన ఆరణానికి పూర్తి చేస్తారు అంటే వివాహానికి ముందే జరిగించే వాళ్ళు వీళ్ళు వాళ్ళ పామకృత్యాలు పామ వికార క్షేస్తారు మనం విగ్రహ ఆరాధికులైన విగ్రహ రాధికులైన ఏమేమి చెప్తుందో మన సినిమా విగ్రహాల జీవితము ఆ ప్రసాదాలు సినిమా చాటుతారు మన జీవితంలో ఎవరినో ఒకరిని ఐడల్ గా చెప్తోంది లేదా ఒకటే కొంతమందికి కార్లు ఇస్తాం కొంతమందికి బైకులు ఇస్తాం అదే వాటి హృదయంలో ఒక విగ్రహం కట్టుకోవచ్చు లేదంటే తన పిల్లలే తర్మేమనుకోవచ్చు ఏదో రకంగా ఆ విగ్రహాన్ని పట్టుకున్న క్రైస్తవుని సమాజంలో మనకు కనపడట్లేదా గడిచారులు ఆయన ఆడంగితం పురుష సంయోగులు అయిన చదండి ఈ నేను ఒక మాట చాలా రోజులు చెప్పాలనుకుంటున్నాను అందరికి తెలిసిన మాటలు ఇవే అతను నేనైతే అతను అది కూడా నేను భావిస్తున్నాను కానీ ఈ మాటలు నేను గుర్తు చేస్తానని తెలుసు నీ అందరికీ తెలిసినప్పుడు నాకు తెలుసు కానీ గుర్తు చేసాం ఈ సమయంలో అవసరమేమో అని నాకు తలంపు వస్తా ఉంటుంది అందుకని నేను ఒక రెండు విషయాలు ఒకటి ఏంటంటే ఈ లోకం నడిచేవి ఒకటి డబ్బుతో రెండోది వచ్చేసి స్టేక్స్ ఈ రెండు మాత్రమే అవి సంఘానికి వచ్చేసి అవి సంఘంలోకి దూరినై విపాటు జీవితంలోకి దూరినై ఆ యొక్క క్రైస్తవుల జీవితంలోకి నేను ఎవరైతే రాజమార్గంలో ఉంటున్నారో వారి జీవితంలోకి దూరిని కాబట్టి ఆ మురికి వస్త్రాలు ధరించుకుని ఆ పట్టణానికి వెళ్ళాడు అది ఎంత భయంకరం ఆయన ముందట మూని అయి లేదు ఇంకా ఆప్త లేదు ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ సంతోషాలకు దేవునికి టేకింగ్ ఇస్తాడు నాతో మాట్లాడతాడు నేను ఆయన చూస్తాను ఆయన పాదలకు నన్ను రక్షించాడు నా కోసం పరలోకం ఆ నిరీక్షణ లేదు అతను కేవలం ఇవన్నీ చేశాడు దారుడుగా విగ్రహం ధకుడుగా వెడుగా ఆడానికి తను పురుష సంయోగలైన అయితే అనుకుంటున్నా కరోనా వైరస్ అన్నిటికీ రావడానికి తను మరే ఒక అమ్మాయి అబ్బాయిని చూశాడు అమ్మాయి అబ్బాయిని మోసించాడు ఇది జరిగింది ఓకే కానీ మొదవల్ మొదవల్ని ఇది లీగలైజ్ గవర్నమెంట్ ఎంత తప్పు నిర్ణయాలు ప్రపంచమంతా ఇప్పుడు హోమిపెతిక్ అనేటిది మగవాడు మగవాడిని తెలియజేసుకోవడం అనేది ఇతని లీగలైజ్ చేస్తాడని వినడానికే ఊహించడానికే ఎంతో అనే విధంగా ఉన్న దాన్ని గవర్నమెంట్ ముకెట్టేసిందని అంటే అది ఎంత భయంకరమైన కుదులు రావా ఇటువంటి కమ దొంగనో లోబులైన దూషకులైన దోషుకుని వారైనను దేవుని రాజ్యంలోకి వరకులు కాదు దీనిని మనం ఇంకా లోపల చదువుకుంటూ ఉంటాము అనేక విషయం అంటే తాగుబోతుంది దొంగలు లోబులు దూషకులు ఇంకా అనేక విషయాలు బైబిల్ లో దండము వాళ్ళు నేత్రాచగలవారు కోరికలతో నిండిన వాళ్ళు అపర్దితులు దుర్వాతారం చేసేవారు లంఠగొం వాళ్ళు ఇట్లాంటి అనేక విషయాలు చెప్పబడున్నాయి కాబట్టి నేను పోయితే నేను హెచ్చరిస్తున్నాను ఆ పరంలో చాలి కానే కాదు చాలా మనం ఒక చిన్నది కలిపి ఫుల్ గా హ్యాపీ అవుతాము అట్లాంటివి నువ్వు మీటింగ్ చేస్తున్నా అయితే అది ఎంత ధన్యత దాన్ని ఈరోజు చేసుకోవద్దు దాన్ని విడిచిపెట్టుకోవద్దు నాకు నరకానికి వెళ్ళి ఆ దైర్యమైన స్థితిలో అక్కడ కనీసం ఫ్రెండ్ ఉండడు భార్య ఉండదు పిల్లలు ఉండరా భర్త ఉండదు ఎవరో ఉండరు దయచేసి గమనించండి ఆ కోసం మనం ఎంతగానో సిద్ధపడాలో అనేక సిద్ధపడతాను నువ్వు నేను ఒకరిని వెలుగుగా ఉంటే సరిపోతానికి మనం అందరిని వెలుగుగా చేసే పనిలో మనం ఉండాలి కాబట్టి దేవుడు మన తన జ్ఞానం దేవుడి గురించి మాత్రం దేనికి ఒక చిన్న ప్రేరణ జరుగు పరిస్థితిగా మొదలన్ను సమన్నట్టు కదా బాబా మా నాయకురాలు స్థోత్ర కలిగించ ఆయన దీనిలో మరో దళితుడు మన ఆలకించే దేవుడు ఇక్కడ ఎవరిని ఏ మాత్రంలో విడు ప్రభా ఇం నేను తగ్గించుకుంటున్నాను అతిశయం గర్వం ఏమై రాష్ట్రం ప్రభావాలని ప్రభావం నిజంగా ఆయన అంటే ఏ యోగ నేనే లేదు ప్రభావం సత్యంలో ఉన్నది ఉన్నట్టుగా భోజనం అని మాసం నుంచి ఆయన నా లిప్ వ్యతిరేకంగా ఇంకన కడిగిన వాళ్ళు ఆయన మంచి వస్త్రములు నేను పవిత్రతను ధరించుకునే వారుగా థ్యాంక్ యూ వెరీ గుడ్ బాధ్యాన్ని ఆధారం చేసుకొని మనము కాసేపు ఆరాధిద్దాం ఆరాధన చేసి ఆ తర్వాత మన ఈరోజు ఆదివారము అసలు లెక్క ప్రకారంగా చూస్తే సాధన వారం అంతా ప్రార్థన చేస్తుందండి అని ఆ మంచి ఆరాధన ప్రభు మన దగ్గర నుంచి ఆ ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చాడు ఆ ఆ వస్త్రాలు ఏదైతే మనం కలిగి ఉన్నామో ఆ వస్త్రాలు తీసివేసి ఉల్లాస వస్త్రాలు ఇచ్చాడు సంతోషించే వస్త్రాలు ఇచ్చాడు ఆయన ఆనందించే వస్త్రాలు ఇచ్చాడు తప్పని కుమారుడు ఏ అయితే వస్త్రాలు తీసి మంచి వస్త్రాలు ఇచ్చి స్నానం చేసి మంచి వస్త్రాలు చూరం తొనించడం అలాంటి మంచి స్థితి ఆ పెళ్లి విందుకి మనల్ని పిలిచి ఉన్నాడు ఆహ్వానాన్ని మనము అంగీకరించి ఉన్నాం అంగీకరించి మనం ఆయన అంగీకరించాం ఆయన ఆయన సురక్షకుడుగా ఇక్కడ బ్రదర్ తీసుకొచ్చిన ఈ వాక్య భాగం ఏం మనలో ఆ వడు వస్త్రాలు ఆ మురికి వస్త్రాలు ఉన్న ఆ స్థితి ఇంకా ఉందా అని ఇంకా ఉందా ఆ వస్త్రాలు అని సో ఒకవేళ మన జీవితంలో ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు ఏ విషయం గురించి ఏ సర్దిస్తున్నాడు ఆ సర్దిద్ద పడిన సర్దిద్దుకొని మనము ప్రభుని ఆరాధించాలి ప్రభు అక్కడ చూపించిన బాక్యం ఏం వాళ్ళకి ఆయన ఆయన ఛాన్స్ ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు ఛాన్స్ ఇవ్వకుండా ఆయన ఆయన మళ్ళా ఫస్ట్ క్లాస్ పడ అవకాశం ఇవ్వలేదు కానీ అడగటం మాత్రం అడిగాడు ఆయన ఏం అడిగాడు నీ వస్త్రం ఏది అని అడిగాడు మౌనంగా ఉన్నాడు ఒకవేళ ఆ పరిస్థితుల్లో వాడు కానీ మీద పడి కాళ్ళ మీద పడి అయ్యా నన్ను క్షమించు వస్త్రాలు ఇచ్చినా కూడా నేను తీసుకోలేదయ్యా కేవలము భోజనం కోసమే వచ్చానయ్యా నేను కేవలం సరే అయ్యా నువ్వు ఇచ్చిన భోజనం మాత్రం కావాలి గానీ నువ్వు ఇచ్చే వస్త్రాలు అవసరం లేదయ్యా నాకు అన్నట్టుగా వచ్చా నేను అని ఆ రకమైన డబల్ గేమ్ డబల్ లైఫ్ లో నుంచి ఒకవేళ అడిగి ఉంటే ఆ ఒకవేళ బయటకు రావాలని అని ఇష్టపడి ఉంటే ఒకవేళ ఆ రోజు ఆ ఆ అధికారి ఒకవేళ సంతోషించి వస్త్రాలు ఇచ్చేవాడేమో కానీ వాడు మౌనంగా ఉండిపోయాడు మౌనంగా మౌనంగా ఉండటంలో గిల్టీనెస్ చూపిస్తుంది ఈ దింట్ కన్ఫ్యూస్ కన్ఫ్యూస్ చేయలే అడ్రస్ ఇలా వచ్చాను విచ్ వే యూ కేమ్ యూ యూ కమ్ ఫ్రం ద మెయిన్ రోడ్ ఆ మెయిన్ గేట్ ఆ అసంవెల్స్ ఎట్లా నుంచి వచ్చేవాడు అసలు వస్తాం గారికి ఎట్లు వచ్చేవాడు కమింగ్ టు ఈ అంటే ఏం గుర్తు చేస్తుంది అంటే గురువులు గోధులు గుర్తు చేస్తాయి ఆ గురువులు ఎదిగిన గోధుంది యూ వాంట్ టు హ్యావ్ బోత్ థింగ్స్ అనమాట యాక్చువల్ But that is not God's plan now. God does not like that system 새har pinpoint. But still, as God's children... I should have never seen everything else... In the he was <laughs> saying all theerek bakdu... My home outer dome is 1rd hope of beingühl to all in the 2nd time. 2d is it... 2nd starts aого up mantenса... That is the way of tuning. 3, the message is it... As definition up, I can the truth just like this. I have aIO원 for real estate. When I say there, I was sure that... కానీ అయినా నువ్వు తండ్రి నువ్వు తండ్రి ఆ ఉపమానంలో నువ్వు అవకాశం ఇవ్వలేదు కానీ నాకు ఈ రోజు కూడా నువ్వు అవకాశం ఇచ్చావు నీ రక్తం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నాకు నాకు అవైలబుల్ గా ఉంచావు నీకు వందనాలు నీకు తెలుస్తున్నావు అని ఎప్పుడైతే మనం వందనాలు చెల్లించాము అయ్యా నీ రాకడ ఈ రెండో రాకడలో అయా తండ్రి ఆయన బుద్ధి లేని కన్నికల కాక బుద్ధి గల అన్ని ఉండి అయ్యా తండ్రి ఎప్పుడైతే బోర బుబోర తోని ఉన్నప్పుడు అయా నెలకొని అయ్యా పెళ్లి కుమారుడు తోటి పోయి లోపల ఆయనతో సంతోషించే ఒక వివాహంలో సంతోషించే ఒక మంచి ప్రభాదాని కోసం అయా పిలుపు కోసం నీకు వందనా చేస్తూ ఆ వాగ్దానం నాకు ఇప్పుడు కూడా నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఆ బట్టి వదనాలు అవి మిడబడిన కాకుండా ఆ లోపలికి వెళ్ళి కుమారుడితో ఆనందించే వాళ్ళలో నన్ను తండ్రి అలా ఉంచాలని నువ్వు నాకు ఉపమానం చెప్పినందుకు అయ్యా నేను సృష్టించి ఆరాధిస్తున్నాను అని ఆ రకంగా మనం అందరం ఒక్కొక్కరం ఆరాధిస్తే బాగుంటుంది ప్రాధానం మనం ప్రతిరోజు చేస్తున్నాం మనం ప్రతిరోజు ఎన్నో నీకు విషయాలు జస్టింగ్ దస్ నో లిమిట్ ఆఫ్ ఫుడ్ జస్టింగ్ జస్ Uh, it's, it's a wave that we all are, uh, we, we, we all are going to face that situation. Uh, when, the, when, death, uh, when death will come to anybody, we don't know. If you have a long prayer or a table prayer, you will have a list of other people. You will have a list of other people. You will have a list of other people. You will have a list of other people. వాళ్ళ వాళ్ళ వాళ్ళు తన పేరు వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఆదరించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు దశ ఎస్కేప్లి అనిపిస్తుంది అక్కడ బట్ వీ హ్యావ్ టు గెట్ క్రికెడమ్ గెట్ క్రికెట్ సో వీ నీడ్ వర్షప్ ద లాడ్ వర్ష దాడ్ ఫర్ దెజెంట్ డే ద ఈ మనకి ఇచ్చిన భద్రత ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తున్న ఆయన పనిది దాన్ని బట్టి ఇట్ ఈస్ సమ్థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ సో వీ ఆల్ వర్షిప్ ఇండివిజువల్ గా మనము క్వశ్చిప్ చేద్దాం కృప కలిగిన నా పేపర్లో ఒక తండ్రి నా గొప్పదేవ సర్వ సృష్టికర్తన నా తండ్రి మహాగణుడ మహమ్మద్డ పరిశుద్ధుడ నిత్య నివాసి ఆయన నేను కూడా ప్రభు బిడ్డలతో నాయన ఈ పరిశుద్ధులతో మీ రక్తము చేత విమోచింపబడిన తండ్రి సహోదరులతో కలిసి ప్రభు మిమ్మల్ని ఆరాధించడానికి స్థుతించటానికి చర్చించటానికి ఘనపరచడానికి అల్పడను అయోగ్యుడు నిష్ ప్రయోజకుడు ఎన్నికలేను నాకు తండ్రి ఇంత గొప్ప ఆధిక్యత ధన్యత ఇచ్చినందుకు తండ్రి అది స్థితిలో చెల్లించుకుంటున్నాను నా దేవ ఇంత గొప్ప దేవుడు నాయన నా తండ్రి ప్రభా మీ ప్రేమ ఇంత గొప్పది నాయన నాయన మీ ప్రేమ యొక్క వెడల్పు వేస్తూ లోతు తండ్రి నేను తెలుసుకోగలను నా దేవా నా తండ్రి ప్రభా నాయన ఒకప్పుడు తండ్రి మిమ్మల్ని ఎరిగిన స్థితిలో అందకారములో లోకములో నా ఇష్టానుసారంగా ఆత్మీయ జ్ఞానము ఆత్మీయ వివేచన ఆత్మీయ స్పర్శ లేని స్థితిలో తండ్రి నరకానికి పాత్ర నేను స్థితిలో జీవిస్తున్నప్పుడు ప్రభా నైనా తండ్రి మీ అనాది కాల సమకాంకృతం చొప్పున భూమికి పునాదిగా వేయబడక నన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని నాయన ప్రభా నాయన తండ్రి దర్శించి ప్రభానైనా నన్ను మార్చిన విధానం బట్టి స్థూర్చు ప్రభా నన్ను కొన్న విధానం పట్టి స్థితి స్థాతంగా చెల్లించుకుంటున్నాను అవును ప్రభా నాయన రక్షణ అనే గొప్ప విందుకు నన్ను పిలిచినందుకు స్తోత్రం నా తండ్రి నా దేవ నీ ప్రియ కుమారుని వధించి తండ్రి నా కొరకు మీరు సిద్ధపరిచిన ఈ రక్షణ విందు బట్టి నేను చెల్లించుకుంటున్నాను నా దేవ నా తండ్రి ప్రభా నాయన రక్షణ విందులో శాంతి సమాధానం నీతి ప్రభా ఇవన్నీ కూడా సిద్ధపరిచినందుకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా దేవుడు నా రక్షకుడు తండ్రి మీకు స్తోత్రం నాయన ప్రభా నైనా ఎవరు ఈ లోకంలో రక్షించగలరు ప్రభావ ఎవరు తండ్రి ఈ లోకము నన్ను తండ్రి విడికించగలరు ఆయన మీరు మాత్రమే ఆ కార్యం చేశారు నీకు స్తోత్రం నైనా ఇంత గొప్ప నన్ను పిలిచారు ప్రభు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన ఒకప్పుడు నామకర్త క్రైస్తువుడుగా ప్రభు నైనా ఆ వస్త్రం లేనివాడుగా జీవిస్తూ వచ్చాను కాని ప్రభు మీరు ఇచ్చిన గొప్ప రక్షణ అనా బట్టి నీతి పై వస్త్రంను బట్టి ప్రభా ఉల్లాస వస్త్రమును బట్టి స్థుతి వస్త్రమును బట్టి తండ్రి మీకు స్థుతులు స్తోత్ర నేను చెల్లించుకుంటున్నాను తండ్రి ఇంత గొప్ప కార్యం నాయన ప్రభ నా జ్ఞానముకు మించిన కార్యం పరిశోధింపజాలినటువంటి కార్యం ప్రభ స్తోత్రాహ కార్యము తండ్రి మీకు స్థుతులు స్తోత్రం నా దేవ నా తండ్రి ప్రభా నాయన ఎందుకు పనికిరానటువంటి నన్ను దుమ్ము దూరితో సమానుడు నన్ను ప్రభు ఇంత గొప్ప విందుకు ఆహ్వానించి ప్రభు నాయన ఇంత గొప్ప వస్త్రమును ధరింపజే నాయన మీ ప్రే కుమారునితో పాటు కూతుళ్లు పెట్టిన విధానం కై తండ్రి స్థుతుడు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభ నాయన ఇంత గొప్ప కృప కొరకువ నైనా మీ కృప మైశ్వర్యును బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దయాదాక్షిణ్య పూర్ణుడము కర్ణాకటాక్షణ చూపించిన దేవుడు తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా దేవ నా తండ్రి ప్రభా రక్షణ విందులో పాల్గొనే భాగ్యం మనకు ఆ సంతోషము ఆ సమాధానము చెప్పన సఖ్యము వర్ణింపలేని తండ్రి ప్రభా గొప్ప మహిమానితో నిరీక్షణ నాకు మీ పిరి కుమార్లు దయచేసినందుకు నా యొక్క ప్రతి పాపమును కడిగి వేసినందుకు ఆత్మ నిశ్చిత ఇచ్చినందుకు స్థుతి వస్తుంది నా దేవా నా ప్రభా నాయన తండ్రి తండ్రి లోకంలో నశించుకోకుండా ప్రభ నాయన నా సొంత జ్ఞానములో తండ్రి నా సొంత ఆహంలో ప్రభ నాయన నా సొంత అతిశయములో తండ్రి నేను నశించినప్పుడు ప్రభావ తల్లి నన్ను మీరు ఆహ్వానించి ప్రభా ఎందుకు తీసుకుని వచ్చి తండ్రి ఆ గొప్ప విందులో నాకు పాలు పప్పులు దయచేసినందుకు స్తోత్రున్నాయ్ ఈ ప్రియ కుమారు శరీరము ద్వారా నాకు విరగ్గొట్టబడి నలగొట్టబడినందుకు స్థోత్రం ఆయన చెందించిన ఆ రక్తం బట్టి స్తూత్రం ఆయన శరీరము తింటూ ఆ రక్తము తాగే విందులో ప్రభు నన్ను పాది భాగస్థునిగా చేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నారు నా దేవ నా తండ్రి ప్రభా మీ కార్యములు అద్భుతం ఆయన నేను వర్ణించలేని తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభు ఈ లోకంలో నాకు దుర్గముగా నా కోటగా నా బండగా నాకు ప్రభా నాయన సమస్తమైంది నా దాగు స్థలముగా నా శైలముగా తండ్రి సమస్తమైనందుకు స్తోత్రం చూపించు ప్రభా ఈ లోక యాత్రలో నాయన అనేక సార్లు మిమ్మల్ని దుఃఖ అనేక సార్లు ప్రభా నేను తండ్రి మిమ్మల్ని ఆయాస పెట్టినప్పటికీ ప్రభా విడివాక తండ్రి నన్ను దేవనెత్తుతూ బలపరుస్తూ తండ్రి మీరు నిశ్చయించినది ప్రభా మీరు చేయదలిచినది నా జీవితంలో చేస్తుందని వాళ్ళు బలపరుస్తూ ముందుకు ఆ యొక్క పరలోక కారణానికి నన్ను నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను కృప నా జీవితంలో చేసిన అనేక మేలు బట్టి ఉపకారాలను బట్టి శ్రమను బట్టి ఇబ్బందులను బట్టి ఎరుకులను బట్టి తండ్రి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తను చెప్తున్న ఈ విధంగా కలిసి నేను ఈ రోజు ఆరాధించడానికి తండ్రి నన్ను ఎవరు తెలిసినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఉపకారాలు చేసి రూపాయ నీకేమి చెల్లించగలి ఆయన నా రక్షణ పాత్ర ఎత్తుకుని ఈయన కొద్ది స్థుతి ఆరాధన నా ప్రభును నా ఏసుకృనా మీకు సమర్పిస్తున్నాను తండ్రి చెయ్యండి విజయ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓకే ఫైన్ ఫైన్ రాస్కచ్చి చక్రవతి గారు పరిశుద్ధుల పరిశుద్ధి జీవాధిపతి చేసయానికి ప్రభా ఏ యోగ్యత లేని వాడిని ప్రభా అించు లేని వాడిని ప్రభా అేవా నన్ను ప్రభా ప్రేమించి ప్రభా అయ్యా ఈ సన్నిధిలో నన్ను తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు అందనా అయ్యా నాకు మార్గాన్ని కల్పించిన విధానాన్ని బట్టి నీకు అయ్యా పాపిగా ఉండగా ప్రభా అయా ఈ లోకంలో ఉండగా అయ్యా ఈ లోకపు అలవాట్లతో ఈ లోకపు నిండి ఉండగా ప్రభా అయా అయ్యా నన్ను నీ వైపు ఆకర్షించుకున్న విధానాన్ని బట్టి నీకు తెలుస్తా అయ్యా ఈ పాపకు ఊగి ప్రభా నన్ను కాపాడినందుకు నీకు తెలుస్తా ప్రభా అయా మరి ఎన్నిక లేని వాడిని ప్రభా అేర్పరచుకున్నందుకు నీకు తెలుస్తా ప్రభా ఇదిగో ఆయన కృత్రం చేసుకునే నీ పొందాల అయా ఐదుగో ప్రభా మరి లోక అలవాటులతో ప్రభా బానిషిని తండ్రి మార్చిన ప్రభావితాలు ప్రభావితను ఇచ్చే దేవాన్ని పొందాల స్థితిలో చూత్రాలు తండ్రి ముఖ్యంగా నాయనా ప్రభా మరి ఈ అంశాల ప్రార్థన చేసుకోనండి తండ్రి అయా మరి ఇప్పటి ప్రభా అయా విశ్వాసంలో నిలబెట్టావు తండ్రిని పొందన ప్రభా ఎన్నిటికీ పడిపోకుండా ఉండటంట్లు నీ కుప్పని అనుగ్రహించండి ప్రభా ముఖ్యంగా ప్రభావిన మరి ఆ అవినాశాన్ని అతను గురించి ప్రార్థన చేస్తుండగా తండ్రి నీ కుపప్పు జ్ఞాపకం తీసుకోనండి ప్రభా రక్షణ భాగ్యాన్ని చేయండి రక్షణ మార్గాన్ని అనుగ్రహించండి తండ్రి ఆశపడ్డాడు ప్రభా అభా మోగవారిని చెవిటివారిని గుడ్డివారిని గురించి వారిని ఆయా చంద్రబాబు మరి మూర్ష రోగం కలిగిన వారిని అనేకుని మీరు కాపాడారు ప్రభా మరి అలా వ్యాధి గ్రస్థలతో ఏదో వాళ్ళ జీవితంలో లోటు వెలుతులు బాధ ఉన్నవారిని ప్రభావిస్తే ఆకర్షించారు ప్రభా అారు ప్రభు అట్లాగే ఈ జీవితంలో కూడా ప్రభావితంలో కూడా మీరు మార్పులు తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేయచున్నాం తండ్రి అదేవిధంగా వెంకట సుబ్బయ్య గారి గురించి కూడా ప్రార్థన చేయతున్నాం తండ్రి ఆయన కూడా ప్రభా ఆయన ఆత్మలు కూడా రక్షించండి తండ్రి అయా ఆత్మల పట్ల ప్రభావ అయా మీరు చండి తండ్రి అయా వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి తండ్రి కొంత నాలుగు సూత్రాలు నీ పరిచర్ను ఇంకా ముందుకు బలంగా తీసుకెళ్లమని ప్రార్థించున్నాను ప్రభా అయ్యా ఈ సమయంలోకంలో ప్రభావి కష్టాల్లో ప్రభాయ చివరి చివరి చిత్త చివరి రోజుల్లో మేము ఉండగా తండ్రి అయ్యా ఈ సమయంలో నుంచి ప్రభా అయ్యా నీ చిత్తం అయితే ప్రభా తప్పించుకుని ప్రభా అయ్యా నీకు ఉండి ప్రభా నీ చేయ చేసేటువంటి ధన్యతను వంటి తెలివితేటలను ప్రభావి ప్రతి ఒక్కరు మీరు అనుగ్రహించండి ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారిని ప్రభావ చిత్తం అయితే తండ్రి అయ్యా మీరు దూరపరచండి అయా నిశ్చితంలో జరగవలసి ఉంటే కనుక ప్రభా బిడ్డలైన వారిని కాపాడాలని ప్రార్థన చేయవచ్చు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ఇంకా మరి నశించిపోయే చాలా ఉన్నాయి తండ్రి అయ్యా అయ్యా వాటి పట్ల ప్రభావిడుతూండగా ప్రార్థన చేయవచ్చుండగా వాటిని బట్టి అయినా సరే తండ్రి కొంతకాలాన్ని మరి అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు ప్రభా మీరు చేయ అవకాశం చిట్టు చూడే అవకాశాన్ని ప్రభావ సద్వినియోగం చేసుకుని బాధ్యతను ప్రభా ప్రతి సంఘానికి ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి మీ కృపలో కాచి కాపాడండి తండ్రి అయ్యా ఎందుకంటే ప్రభా జనములు దుర్జనములు కాబట్టి చెడ్డవి గనక నైనా సమయాన్ని ఎరిగి ప్రభా నడుచుకునే బాధ్యతను మాకు అనుగ్రహించండి ప్రభావ చూపించండి తండ్రిని పొందన ప్రభా ఈ రకంగా చేరు ప్రభావిలు ప్రభావం ప్రార్థన చేయగా ప్రభావి ప్రతి ఒక్క అంశం మీరు విజయాన్ని అనుగ్రహించారని విశ్వసిస్తున్నాం వేలాది సుదృష్ అవుతారా ప్రభా ప్రభా ఈ రోజులు ముఖ్యంగా నా జీవితంలో ప్రభావిని నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి నీళ్ళు ఎదగడానికి ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడానికి ఉపయోగపడ్డాయి అందరి ప్రభా అదే రీతిగా ప్రభాకి ప్రభా ఇలాంటి బాధ్యతలు దాన్ని అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా మతర క్రైస్తవ జీవితంలో ఉండి మొక్కుబడిగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు అయ్యా వారిని రేపు నువ్వు అంటావు ప్రభా కన్నికల్ని ఏ రకంగా ప్రభా అన్నారో ప్రభా అలాగే వారందరినీ ప్రభావం మీరు ద్వేషిస్తారేమో ప్రభా యా కృప జ్ఞాపం చేసుకుని ప్రభా వారి తెలిసి తెలియచేయన ప్రభా అయా ప్రభా మంచి బోధన వారికి అనుగ్రహించి ప్రభా ఆ మతపరకమైనటువంటి క్రైస్తవ చేతుల నుంచి నిస్వార్థను ప్రకటించాలనే భారం కలిగి ఆశ కలిగి జీవించేటువంటి బాధ్యతను ప్రభావి ప్రతి సంఘానికి మీరు అనుగ్రహించమని అయా ఈ రోజంతా మీ కాపుతల్లో ఉంచి మీ చిత్రుల్లో ఉంచమని ఈ మనం మీ రాజ్యంలో చేర్చుకుని ప్రతిఫలం దామని ఆమంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన తండ్రి ప్రేంగులగిన రాజా ని పాదాలు కొందనాలు స్తోత్ర స్థితులు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా ఎంతైనా నమ్మకమైన దేవుడు ప్రియం కలిగిన దేవుడు తండ్రి అయ్యా యొక్క ఉద్యకాల సమయంలో మీ కాల్సింది అయ్యా అయోగ్యుని ఆ నాకు ఇచ్చినటువంటి యొక్క దానితపై మీకు కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవ వాక్యపు వెలుగులో తండ్రి నన్ను నేను పరీక్షించుకునగా తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి అనే దృశ్యాల్లో తప్పిపోయినటువంటి జీవితం తండ్రి నమ్మకమైన దేవ సునీతి అయ్యా గర్వం అయ్యా అసూయ అయ్యా రకరకాలైనటువంటి నీకిష్టం లేనటువంటి పనుల ద్వారా తండ్రి ఆ యొక్క అయ్యా నమ్మకమైన తండ్రి ప్రేంగుల గిని చేసుకున్నటువంటి జీవితం అయా నమ్మకమైన తండ్రి అయా నూనె సమృద్ధిగా లేనటువంటి జీవితం నమ్మకమైన తండ్రి ప్రేంగుల గిన్నరాజా అయ్యా ప్రేంగులు తండ్రి మీరు ఆశిస్తున్నటువంటి ఆ యొక్క దుస్తులు లేనటువంటి జీవితం నమ్మకం తండ్రి ప్రేంగుల గిని రాజా క్షమించండి కృప్న అయ్యా జ్ఞాపకం చేసుకుంటే తండ్రి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీ యొక్క పాశానికి వచ్చిండగా అయ్యా కరుణించండి కృపను అనుగ్రహించండి తండ్రి అయా అటు వస్త్రములు కలిగి జీవించే కృపణ్ అనుగ్రహించండి తండ్రి అయా సెలివేయబడినట్టు గ్రహిస్తూ అనేక విషయాలకి ఇంకా జీవిస్తూ పరిస్థితి తండ్రి దేవ వాటన్నిటికీ సెలివేయబడేటటువంటి జీవితం అయ్యా నాకు ప్రార్థిస్తున్నాను తండ్రి అనేక విషయాల్లో తండ్రి అయా అసంపూర్ణమైనటువంటి విజయం కొన్నిసార్లు విజయం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు అయా ఎటువంటి అన్నిటి పరిస్థితులను మీ ప్రార్థన ఎదురేతి తండ్రి లేవా పనికిరాని వాడిని తండ్రి అయా జ్ఞాపకం చేసుకుంటాను కృపను అనుగ్రహించమని అయా సాయం చేయండి తండ్రి మీకు పరిశుభ్రమైన రక్త ప్రోక్షణ కింద అనుగ్రహించండి అయా లేవని తండ్రి బలపరచండి అయా నా జీవితంలో ఏదైనా వరకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి కృపకా అయా చూపినటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క ప్రేమకై మీ కొందంటే అయా నా జీవితంలో పడిచేది నన్ను అయా చేపని నీతి నరకానికి అయా భ్రష్డ్ దుమ్ముదువులు అయిపోవలసినటువంటి వాడిదేవా వరకు నన్ను బ్రతికించి అయా సజీవుల గుంపులో ఉంచి అయా మీ యొక్క నావాన్ని బిడ్డల సహ వాసనాన్ని కృపకై నీ కొందనా చెల్లించుకుంటున్నాం ఏ పాటి వాళ్ళదేవా ఎంతటి వాడితే అంటే అయ్యా నమ్మకం ఎంత మిమ్మల్ని ప్రేమించలేని స్థితి నరకం ఉన్నదన్న భయమే కానీ అయా అయా మిమ్మల్ని మిమ్మల్నిగా అయ్యా మీరు నా కొరకు తీసినటువంటి ఆ యొక్క ప్రేమకు బదులు కానీ మిమ్మల్ని ప్రేమించలేనటువంటి స్థితి నమ్మకం అయిందేవా ప్రేంగులు తండ్రి అయ్యా నమ్మకం అయిన తండ్రి ఇప్పుడు కృపణ అనుగ్రహించండి జ్ఞాపకం చేసుకోండి తండ్రి దాటిపోవద్దు దేవా నమ్మకం అయిందేవా ప్రేంగులను తండ్రి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నమ్మకం అయిందేవా ప్రేంగులను తండ్రి నా జీవితంలో మీరేమైతే ఉన్నారో అందులోకై మీ కొందండ్రి పెంగిలిగిన రాజాకంట కుప్ప నుండి లేవనసి అనుగ్రహించిన కృపకై నీ కొందనాలు తండ్రి ఏ పాటి వాడిదేవా ఎంత వాడిని తండ్రి మీ పాసందుకు అయ్యా మీ వైపు చూసి మీనామంలో అయ్యా మిమ్మల్ని సూచించడానికి కానీ మీనామ నా నోట ఎక్కడానికి కానీ తెలియని అయినప్పటికీ మీ యొక్క కృప చాలింది అయ్యా మీ యొక్క అయ్యా మీ యొక్క కృపలో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నటువంటి అయ్యా మీ యొక్క యొక్క ఊర్పును బట్టి అయ్యా నా ఇళ్ళ మీకు కలిగినటువంటి ఆ యొక్క దీర్ఘశాంతం బట్టి మీ కొందాన్ని చెల్లించుకుంటున్నారు తండ్రి ప్రేమ కలిగిన రాజా మెహంగలిగిన అయ్యా లేవనెత్తమని అయ్యా అయ్యా ప్రేమిలని తండ్రి నాకు ఇచ్చినటువంటి అయ్యా మీ బిడ్డలకై మీ కొందాన్ని చెల్లించుకుంటూ నమ్మకం అయింది దేవా ప్రేములను తండ్రి ఆ ప్రేమకై కరుణకై మీకు అందనాన్ని చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆరాధన నా రక్షకుడు నా ప్రభు అని శుక్రీస్తావంలో పరిశుభ్రవా చే అమిత్ షాకు యాకోబ్ల గు మీకే వాళ్ళనైనా అఫితర్లకు వాగ్దానాలు చేసేవా మరణ భూస్తాపన పునరుదం ద్వారా మాకు అనుగురించిన ఆ యొక్క వాగ్దానాలు బట్టి మీకు ఎంతో ప్రతి వాగ్దానం మీరు మా కొడుకు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు ప్రోగా ఒకటి ఒకటి నిరీక్షణ ఇంకొకటి లేదు ప్రోభ అది మీరు మాకు అనుగ్రహించడానికి ఎంతో వంద పాపం మీ స్వీట్గా ప్రభావంగా స్వీకరించినారు పరుషుధాత్మ అభిషేకం అనుగ్రహించినారు కృపావరణాలు అనుగ్రహించినారు అవును ఆత్మ ఫలాలు అనుగ్రహించినారు వరలో గొప్ప జ్ఞానాన్ని అనుగ్రహించినారు మీ కొరకు సాక్షి అని సాయపడినారు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు ప్రభావ ఈ వారాత్రులు కాచి కాపాడుతున్నారు ఆహారం దయచేస్తున్నారు ఇంక గానంద కరలో వెళ్ళిన సంచరించిన ఎటువంటి అపాయం అర్థం వాటిలేదు ప్రభావ మీ కాస్ కాపాడుతూనే ఉన్నారు నేను దాన్ని బట్టి మీకు ఎంతో బాగా ఎంతో తెలుస్తాను అయినా సమస్త గణిత మరి మా ప్రభావం మహా తేజీస్ మహా ఈశ్వరు మీకే కలుగుతున్నారు హాన ప్రభావ ఇంకొక విశ్రాంతిగా ఉన్న ప్రభావ మిమ్మల్ని స్థాపించలాగనా మిమ్మల్ని కనపరచలాగనా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో బాగున్నాను ప్రభావి నేను చూడక రుణం చెల్లించుకోలేను ప్రభా మంచితాంతం ఓ ప్రభావ నేనేతి సత్యాన్ని ప్రకటిస్తాం నైన్ ఒప్పుడు కాంప్రమైజ్ కాకుండా జీవించినా గాయపడమని ప్రార్థిస్తాం అనేక మంది విషయాన్ని ప్రార్థిస్తున్నగా ప్రభావ ప్రపంచంలో జరుగుతున్న ఏకతమంది పరిస్థితుల గురించి ప్రార్థిస్తుండగా ప్రభావ మీరే కరికరించమని ప్రార్థిస్తాం క్షమించమని ప్రార్థిస్తున్నాం వీళ్ళని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం పరిస్థితుల్లో చూపించినట్లేమని జ్ఞాపకం మరోసారి అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం విషయ ఈయన యథాపతితో పశువులతో ఈయన వైద్య క్రితల్ని తెలుసు మీరు జ్ఞాపకం చేస్తున్నారు వాక్యం ద్వారా ప్రభా పవన్ ప్రభు మరి ఆ వస్త్రం ఎటువంటి కానీ మీరు జ్ఞాపకం చేస్తున్నారు నాయన యశో యహుశో గురించి మీరు చూపిస్తున్నారు తండ్రి అక్కడ యాజకుడు ప్రభావ ఇంటి మీరు అతని గార్మెంట్స్ ఈజీగా నేను ఆజ్ఞాపించినారు దానికి మంచి వస్త్రం ధరింపజేయమన్నారు నాయన పవన్ ప్రభావ ఇది మేము మాత్రం సార్ జ్ఞాపకం చేస్తారు మీరు లేకుండా కాపాడని తండ్రి విశ్వాసం అనుకుంటే ముఖ్యంగా ప్రభా ఐకెఎస్ఎస్ అనే గార్మెంట్స్ మాకు అనుగ్రహించండి శానివేషన్ గార్మెంట్స్ తొలగించుకోకుండా మా జీవితాంతం దాన్ని పెట్టుకోవాలి ప్రభావ ఈ యొక్క తిరుమలి యాకవ్ రాష్ట్ర పత్రికల్లో నేను చూస్తున్నాను తండ్రి ఐదవ లేకుండా ప్రభా అనేకులు విందుకు వస్తున్నారని మీరు చూపించారు అక్కడ పవన్ ప్రభా అవసరం లేదు నైనా చూస్తే ముందు పోలాగా సహాయపడండి ప్రభా శ అనేకులు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు నన్ను మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అడిగినారు మీరు శిష్యులని శిష్యులు అంటున్నారు ప్రభావ సమస్తం మీలోనే ఉంది ప్రభా నమస్తం మీరే ప్రభు అతి మిమ్మల్ని విడిచిన ఎక్కడ బిల్లలేమునైనా అవును ప్రభావ జీవితాంతం మిమ్మల్ని హత్తుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయండి మీ కాళ్ళు చెంత కూర్చొని నేర్చుకోండి ప్రభు నేను చెప్పిన విధానంగా విధేత చూపించి ముందు పోయి బిడ్డలుగా తయారు పెట్టి మీరే మహిమార్గా లేవెత్తమని వాళ్ళందరినీ నడిపించమని ఏ సు క్రీస్తు ప్రశుద్ధ నామం ప్రార్థించడం నా తండ్రి పరిశుద్ధుడా మహమ్మదు అరువున్ను ఈశ్వంధనాలీవన తండ్రి ఆరు నాయన తల్లి ప్రభావిత పాపాలు కార్యాలు తండ్రి ఆయన క్షీధరించుకునే పనుల కంటే నేత ఈశ్వరు ఆయన నామకారణంగా తల్లి ప్రభావ కొరకు ఆయన ప్రాణం పెట్టి తండ్రి దాని విలువని నా హృదయంలో ప్రతి చిన్నది గంధనాలతో ైనా తీర్చుకున్నదో నేను తెలుసు నన్ను క్షమించమని వేడుకుంటాను అర్థమైన జీవించు ప్రశక్తమైన వర్తలు వస్తాము సంతోషం మరింత ఆస్పత్రిలో ఉన్నాం నేను ఇబ్బందులు మొత్తం చేసుకుంటాను సహాయం చేయండి దుర్దశలు ఉన్నటువంటి వారిని అంటే ప్రభావ భక్తులతో కావాసం చేసిన వారిని అవిశ్వాసాలతో భక్తికీమలతో జోడీ కలిగితే ప్రయాణంలో కొనసాగిస్తున్న ఇతరుల వరకు అవకాశం మీకు అందరించిన అవకాశం అది చివరి దాన్ని దేకమర్లు పాపంలో నైనా ఈ సరే నైనా ఇతర బాహాటంలో తెలువేసి మరలా క్రియంతో ఆ కడుపులో బంధం పొడిచి అది పక్కలో కూర కంటి నాకు వచ్చిన నోటికి వచ్చిన బూతులన్నీ పెట్టిన ఎన్నోసార్లు గాయపరిచిన స్థితికి నాయన కంటి ఎవరు క్షమించలేదు తో నాన్నోడైతే అసలు దగ్గరికి రానిలేదు ప్రభు నిజం ప్రభు నాయన ఈరోజు నాకు అండి ఆయన నాకైతే అర్హత ఈ టీంలో ఒక సభ్యునిగా నాయన ఈసారి నన్ను ఏర్పాటు చేసినందుకు నాకైతే ఏ గీత లేదు అర్హత లేదు దేనిలో లేదు నాయన నాయన నాకు చెల్లించమని వేడపలుస్తున్నాను నాయన తగ్గించుకోలేదు నాయన ఏసారి భిన్నత్వంలోకి వెళ్ళాలి సాత్వికంలోకి వెళ్ళాలి నేను కోపం ఆవేశాలు ఏమైపో వాటిని కూడా తెలియమని వేడుకలుస్తున్నాను ప్రభుత్వం సహాయం చేయడు ప్రాబ్లం ఇతరులను చూపించే మన ముందు నా ఉన్న దూరము నేనుగా ఉండాలి బాబు నాయన అయితే యథార్థంగా కొనసాగను ప్రాబ్ కొద్ది అయితే కొద్ది రోజులు లేదు నేను అలాగంటే మీకు వంద నాకు తెలుసుకుంటున్నాను బాబా నేను పునరుద్ధరణ దినా జీవితంలో తెలుసుకుంటున్నారు కరోనా బాధితులు మోసం చేస్తున్న జీవితాలు నేను చిన్న భిన్నంగా అయిపోయింటున్నారు ఆయన అనేకలు కలిగి ప్రభుత్వ భయాందోళనకు గురవుతున్నారు రైతులు చనిపోయింటున్నారు ఎవరి కుటుంబాలు నాయన కుటుంబాన్ని నడిపించే వ్యక్తులు చనిపోయింటున్నారు ప్రభుత్వ అనాథలుగా దిక్కులేని వారుగా నేను ఆర్థిక సహాయం లేని వారికి మిగిలిపోతుంది నాయన వారిని జ్ఞాపకం చేస్తుండ్రు ఆయన వారిని ప్రస్తపరుస్తుంది వారికి రక్షణ అయిపోయింది వారికి ఒక అవకాశం మీరు అయిపోయింది వాళ్ళకి తెలియవస్త్రము భరించలేదు అమ్మగారు కృష్ణ ఇద్దరు అది నిద్రించారు ప్రభుత్వ కుటుంబానికి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు వారి స్థితిని స్తోత్ర కుటుంబానికి కూడా పరిపూర్ణ రక్షణ ఆయన ఇతరులకు వందనలు అదేవిధంగా రైతులను మెడపల్లి బాధితులను ప్రాప్తం చేసుకుంటున్నాం ప్రభుత్వం వారి విషయమైన గొప్ప కార్యాలను క్షేమం అదేవిధంగా సంఘాలు తండ్రి ప్రభావ సంఘంలో ఉన్న భ్రష్త్వం ఆయన సంఘంలో ఉన్నటువంటి తండ్రి చెప్పుకోలేని ఘోరాలు తండ్రి ప్రభావం వాటిని అన్నింటినీ చెప్తున్నాం తండ్రి ప్రభావం సంగమంతా లేమే ప్రభావం మమ్మల్ని క్షమించాను ప్రభు ఇస్తే మాదిరిక రకంగా లేని ఆయన చివరి దినాలలో ఉంటున్నాను అన్నీ తెలిసిన ఆయన వ్యతిరేకంగా ప్రభు నాకు నేను ఎక్కడ దయచేయాలి స్థిరత్వం దయచేసి కదా ఈ సహాయం చేయలేవు ఆయన ప్రజలు నడిపించమని తెలిపలేదు నాన్న రంగాల్లో బుద్ధి చెప్పండి ఇంకొక అవకాశం దయచేయలేవు వంద నాలుగు స్తోత్రాలు అదే మరి ద్వారా ఇమెయిల్ ద్వారా జరగనున్న పరిచర్యం కలిగిస్తుంది జరుగుతున్న పరిచర్యం ఉంటుంది అంటే సహాయం చేయలేవు అదే ప్రతి కాలేజీలో ప్రజలను ఎక్కడ ఉన్న వారికి రక్షణ మారు మనసు అక్కడ ఉన్న రోజోగ్రఫీ అందరినీ అదే విధంగా నాన అనారోగ్యంగా బాధపడుతున్న బిడ్డల్ని నాటకం చేసుకుంటా దాస్ వైష్యంలో మీరు చేస్తున్న గొప్ప కార్యాలకే ఉండదు నాయనగి అది బయట వస్తున్న కడుపు అనేది ఉబ్బి కంటి ప్రభు ఎంతగానో బాధపడుతున్నారు ప్రభుత్వ నాటకం చేసుకుంటే ప్రభుత్వం చేయండి కంటి చూపును సరాలం చేయండి ప్రభుత్వ ఆయన మీరు ముతమని వేరు తెలుసుకున్నాడు అనేక బుద్ధి వారిని కొత్త పడుతున్న అది అదే విధంగా అంటే చిన్న గ్యాసులో ఒకరు చూసి ఎక్కడ ప్రాప్తాయి మాత్రం అమూల్యము ఎక్కడ వెలక ఫ్యాక్టరీని వెళ్ళబడాలి అనేకలకి ప్రకటించారు ఆ బిడ్డను చూసి అనేకలు కలిగింది ఆయన ఇక్కడ అక్కడే మరణించవలసిన వాడుని మీ దీహంతో ఏ విధంగా బదులుస్తుంది దూహాన్ని అరణ్యంలో ఏ విధంగా అయితే ఏక ఆ విధంగా మిత్రాలను తీసి ఏక వేసి బిడ్డగా ఉంటుందని వేస్తుంది ఆ విధానం నడుపుతుంది వేస్తుంది విశ్వాసం అధికమైన విశ్వాసం మీద చేతిలో మేర ఎప్పుడు కూడా తీసుకుని వాళ్ళని ఆయన కుటుంబత కలిగి దీని వాడిగా ఉండటావు కృష్ణాన్ని నాటకం చేసుకోండి తెలియ విషయంలో మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేసుకుంటారు ఆయన ఆమె కూడా కదే దుఃఖ సాక్షిగా వాడబడితే సాయం చేసుకోండి పరిపూర్ణ రక్షణను కలిగి ఉండటం అదే విధంగా వేసుకోవాలి నాటం చేసుకుంటున్నాం అందుకే కరోనా బాధితులు ఆయన ఆయనకు విడుదల ఆయన సంపూర్ణ ఆరోగ్యం కలిగి పండుతావు ఆయన ఒక టెస్ట్ మనగా నిలబడుతుంది సాంపించదు జ్ఞాపకం చేసుకోండి అదే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రాబ్ల మరలా తండ్రి తరువాత ఆయాసంతో నడవలేని స్థితిలో ఆయన ఒక రోజు బాగుంటే ఇంకో రోజుల కల్లా నేను క్లాస్ అయిపోతున్న ఆయన జ్ఞాపకం చేసుకోండి ధైర్యం గాయించండి ఇమ్యూనిటీ ఫోర్లు దాంట్లో రసిస్టెన్సీ ఫోర్లు గాయించండి ప్రభుత్వం ఆయన అక్కడ ట్రీట్మెంట్ బాగా జరగడం సాధించండి వైద్యులను కూడా జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఉన్న బాధితులందరినీ జ్ఞాపకం చేసుకోండి వారందరికీ మంచి ఉన్నట్టు ఉండేవిధంగా ఆయన కూడా విడుదల కొలుకొని సాధ్యంగా గొప్ప కార్యాలని ఆయన అదేవిధంగా అనేక విషయంలో ప్రార్థించవలసింది ఆయన ప్రతి సభ్యులు నాయన నా సందర్భాన్ని ఆధిస్తున్నారు గొప్ప వరకు నాయన వారి మధ్యలో అందించినందుకు మీరు ప్రత్యేకమైన వంద మనం తెలుసుకుని మాత్రం చేస్తారు మంచి ఆరోగ్యాలను వారు తలపెట్టిన ప్రతి మాకు మీరు తెలుసు భారం కలిగి అనే రైతులు మంట కలిగి మాదిరిక నడుచుకునే వారంలో సహాయం ఇస్తే మన జీవిస్తుంది మిమ్మల్ని చెప్తా మీ కుమారుడు మా రక్తుడు ఏదో రామంగా నైచ్చింది ఆరాధన లేదు బ్రదర్ ఓకే తె బిడ్డలతో కూడి ఆరాధించకొని వాడుతూ అదే మా ముందు తీసుకొచ్చిన లేఖ భాగం బట్టి తండ్రి నీకు వందనాలు పిల్లి విందుకు నమ్మీచ్ నీకు వందనాలు లేక నేను పిల్లి విందుకు రావడానికి నా జీవితం కూడా నేను మీ విందుని అనేక సార్లు సహవాసాన్ని ప్రభా తండ్రి నేను పెట్టి సహవాసాన్ని సహవాసాన్ని కాలము అనేకమే కలవాల నేను హాస్పిట నుంచి దూరం ఉన్నంత మాస్థాన నన్ను దూరం చేయలేదు ఆయన తల్లికి ఎద్ద ఉండి ఉన్నావు తట్టుతూ తండ్రి నేను నేను ఎరువు శాంతలు నా పట్ల తండ్రి కనీసం అయ్యా తండ్రి ఆయన ఎంతో తండ్రి ఆయన నా పట్ల నెమ్మది వహించి ఈ మంచితనం నన్ను సభా దగ్గర తీర్చి సభా తండ్రి నా ఉత్తరాలు నేను చేస్తున్నప్పుడు అయ్యా తండ్రి నా వస్త్రాలు మార్చి తండ్రి నేను వస్త్రాలు నాకు శ్వాస ద్వారా ఇచ్చింది రాబట్టి నీ ప్రేమ బుద్ది నా పట్ల తండ్రి నేను ఆరాధించి కొనియాడుతున్నాను తండ్రి మీరు తండ్రి నేను నా పట్ల తండ్రి నన్ను ఎన్నో మేళ్లతోటి నన్ను నింపి అయ్యా తండ్రి నీ ఆశీర్వాదాలు ఏది కూడా కొనుగోలు నా జీవితంలో రాకుండా ఏవో నా కాఫరి నాకు లేని కలగదు అని తండ్రి నేను ఆ నా జీవితంలో గొప్ప దేవుడు మరణాలు నీకు తెలుస్తున్నాం సాఫరిగా నా జీవితాన్ని ప్రభా తండ్రి నన్ను లేవమెిన వారుగా ఉన్నాం నన్ను నన్ను తండ్రి నన్ను ఆహ్వాని ఆహ్వానించావు భోజనానికి అయ్యా తిన్న గొప్ప రోజు తండ్రి పరలోకం కలిసి అయ్యా తది అన్న ఇందు గురించి ప్రభావిరంగా నేను ఆయనతో ఆయన నాతో కలిసి భోజనం చేస్తామని వాద్యం చెప్పినట్లుగా తండ్రి గొప్ప తండ్రి నేను అనుభవించబోతున్నాను నేను కొరపే స్థానం స్థలం స్థిరపడి మళ్ళొస్తానని తిరిగి వచ్చి మళ్ళీ వస్తానని తీసుకెళ్తాను ఎమ్మెల్యోటి నువ్వు కూడా ఉండవు అని నమ్మించిన గొప్ప నీ పొందాలి ఎంత గో ప్రేమించే ప్రభావం అండి లోకరీతను లోకరీక ఉన్నవాడిని నన్ను ప్రభావ తండ్రి నేను రెండు అనుభవించాలని ఆశ్చర్య వాడిని నేను నేను ఒక వేషదారి జీవితం కలిగిన వాడిని నేను ప్రభావతం అటు దేవుని బిడ్డలతోటి ఉండాలని కోరుకున్నాను అటు లోకరీత కూడా ఉండాలని కోరుకున్నాను నన్ను వేరు ఖర్చున్న దేవుడై ఉన్నందుకు నీకున్నారు నీ బిడ్డల సహవాసం తోటి పరిశుద్ధితో సహవాసంతో రక్తంతో బిడ్డలతోటి ఉండాలని ప్రభుత్వ ఉద్దేశం బట్టి ప్రభా అది నన్ను విడవకాయ చూపించిన బట్టి వేరు కనుక నీకున్నాడు నీ ప్రేమ నన్ను బలవంత వచ్చిందయ్యా నేను గెలుపస్తున్నాను ప్రభా అంటే ఎంతైనా నువ్వు ప్రభా తండి నేను ప్రభా నా పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఉన్నందుకు నీకున్నారు సిద్ధ తెలుస్తున్నాను ప్రభా కేవలము కత్తిపోయిన కుమారుడికి నువ్వు వస్త్ర వస్త్రాలు ఇచ్చింది కాకుండా ఆయన ఒక మంచి స్నానం చేపించి అయ్యా కాళ్ళకి దోడు చేతికి ఉందరం అది కారణం కూడా మళ్ళీ ఇచ్చిన కుమారుడు అవటానికి కుమారుడుగా పిలవబట్టడానికి అది కారణించాడు పనివాడుగా నన్ను అని ప్రతి తండ్రి నేను ఆ ఉద్దేశంతో వచ్చాడు కానీ చెప్పనీ తండ్రి ఎంత గొప్ప దేవుడు ఆయన పనివాడుగా ఉండటానికి సిద్ధపడిన కుమారుగా స్వీకరించావు కుమారుగా ఉండటానికి తండ్రి నేను తండ్రి యా అని కొన్నాను ప్రభావితం కొని ఆడుతున్నాను తండ్రి నేను అటువంటి ప్రభా తండ్రి నేను ప్రభావిత ప్రేమ ఎంతో గొప్పది ప్రభావ నేను ఆరాధించి కొని ఆడుతున్నాను ప్రభావితి ఆరాధించింది తండ్రి నేను ప్రభావ తండ్రి ప్రేమకి ముందు ఏ ప్రేమ కూడా పనికి రాదు నమ్మకత్వం ముందు ఏ నమ్మకత్వం కూడా పనికి రాసుకోవడం ఎవరు నమ్మకస్తున్నది నేను కూడా ప్రభావ నేను ఇప్పటిలో నమ్మకస్తున్న మీరు నా పట్ల నమ్మకస్తుడుగా ఉన్నార మా ప్రార్థన ఒక్కొక్కటి ఆలోచిస్తున్నారు ప్రభావి పొందనారు అనేకమైన ప్రార్థన చేస్తూ వస్తున్నాం తండ్రి అయా నీ తండ్రి చిత్ర ప్రకారంగా నువ్వు ఒక ప్రతి ప్రార్థనకి తల్లి జవాబిస్తున్నావు అని నమ్ముతున్నాం బాబా మీరు మాట్లాడడానికి మాత్రాన మీరు పూర్తి కార్యం చేయడానికి మాత్రాన మీరు ఆలోచించలేదని కాదు అండి అయా నమ్మకస్తున్నాం కదా ఆలకించి గొప్ప దేవుడు అయినందుకు పదనాలు నీకే స్థూతులు చెల్లిస్తున్నాం ప్రభావ సంస్థ ఆరాధన మహిమ తండ్రి సజీవ సమయం బట్టి ప్రభా తండ్రి అహీకమైన ప్రాధ అంశాలున్నాయి లే తండ్రి ప్రాధం చేస్తూ వస్తున్నాం గానీ లే ఈ రోజు తండ్రి ప్రభావం కొనియా ప్రభాకండి నా స్కృతి ఆరాధన కేసు అర్పిస్తున్నా అంత్రి ఆమె ఉందరికి రేపు చక్కవర్ చెప్పండి హలో సార్ రేపు బ్రదర్ విజయ్ గారు లీడింగ్ వాచ్ చెప్తారు మాట్లాడుకుంటారు బ్రదర్ చంద్రశేఖర్ గారు ఇస్తారు బ్రదర్ చెప్పండి మన ప్రభుత్వ ఏ సీస్టి సమాధానం నడిపిస్తూ మనందరికీ సదాకాలం తోడైండున అందరికి రేపు మన విజయ్ గారు లీడింగ్ వనేస్మాస్ గారు కదా సార్ మీ తర్వాత వనస్ మాస్ గారు వస్తారేమో వాకింగ్ చెప్పడానికి వస్తారు ఒకవేళ రాకపోతే ఆల్టర్నేటివ్ చూడాలి సార్ భాస్కర్ సార్ ఆయన కాదు నాదే అదే అదే అండి సరే ఓకే సార్ థ్యాంక్ యూ హలో ప్రజల సార్ అందరికి విజయ గారు అందరు డ్రాప్ అయిపోయారండి మీరు